గణపతిహవామహే కవిం కవీనాశ్రవస్తముజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్ భృణ్ నోటి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాబుగణ మనం ఇరవయో శ్లోకం చూస్తూ ఉన్నాము భాష్యం చూడాలి ఓసారి శ్లోకం అందాము కామైస్తైస్తై ృతజ్ఞానా ప్రపద్యేదేవత సంస్కృత విద్యార్థులు తచ్చబ్దాన్ని దాంట్లో చూడొచ్చు తై తై కామై ఆయా కామనలచేత ప్రేరితులై హృతజ్ఞానా అపహరించబడిన వివేకజ్ఞానము గలవారై తా తాహ దేవత అన్య అంటే ఆయా దేవతలను తమ్ తమ్ నియమ మాస్థాయ ఆ నియమములను అనుష్ఠించి ప్రపద్యంతే శరణు వేడుతూ ఉంటారు పూటకో దేవత గంటకో దేవత రోజుకో దేవత అలాగా శరణు వేడుతూ ఉంటారు ఆయా నియమాలు నియమాలు ఇంకా అనేక రకాలు నిన్న కొన్ని నియమాలు చెప్పాను కాల నియమాలుంటాయి ఈ దేవతకి శుక్రవారం ఆ దేవతకి బుధవారం ఇంకో దేవతకి సోమవారం ఈ దేవతకి పొద్దున్న ఆ దేవతకి సాయంకాలం ఓ దేవతకి పొగలు ఇంకో దేవతకి రాత్రి ఈ రకంగా తం తం నియమమాస్థాయ సో ఉంటారు చూద్దాం కామైస్తై పుత్ర పశుస్వర్గాది విషయ కామనలు అంటే మామూలుగా అంటే మామూలుగా ఏదో బ్యాంకు దోపిడీ చేయాలనో అలాంటి కామనలు అనుకున్నారు అలాంటి కామనలు ఏం కావు మామూలుగా మన అందరం రెగ్యులర్గా పెట్టుకునే కామనల మాటే మాట్లాడుతుంట ఏవో కొంచెం విడ్డూరమైన కామనం ఉండకూడదు అంటున్నారేమో అనుకున్నారు అవి ఉండకూడదు అసలు ఏ కామనలు ఉండరాదు పుత్ర సంతానం కావాలి అని సంతానం పొందిన వాళ్ళందరూ ఏమే నెత్తిన ఏమి బాగున్నారు చూసుకోవాలి కదా సంతానం వస్తే కాదన నేను అంటల్లా సంతానం వచ్చినప్పుడు వస్తుంది సంతానం రాలేదనుకోండి ఏదో కొద్దిగా గొప్ప ఆలస్యమైందనుకోండి ఓకే ఇది ఈశ్వరుని యొక్క అనుగ్రహం అది అది ఈశ్వరుని యొక్క సంకల్పం దాన్ని మనం యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి అలా కాదు నాకు సంతానం కావాలి నేను ఒకసారి ఆ పుత్ర మీకు చెప్తున్నాను ఒక గృహస్థితికి వెళ్ళాను వారు పెద్దవారు పెద్దయినా ఎనభై ఎంతో ఉంటే నేను ఆ ఊరు వెళ్ళాను ఒక్కొంగరు వెళ్ళాను ఏ క్లాస్ చెప్పడానికి అప్పుడు ఓ పెద్దవారు ఆయన ఊళ్ళో ఉన్నారని తెలిసి పాపం పెద్దవారు రాలేరు నన్ను చూడడానికి ఆయన రావడం నేను కుర్రాన్ని నేనే వెళ్ళొచ్చు వెళ్ళాను వెళ్తే పాపం ఆయన ప్రేమగా రిసీవ్ చేసుకుని మామూలుగా క్షేమ ప్రశ్నలు అన్నీ అయిన తర్వాత వాళ్ళ కోడల్ని పిలిచారు వాళ్ళ కోడలు వచ్చి దండం పెట్టింది స్వామి ఆమె గర్భవతి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది సోగో ఆరుమాసాల ఏడు మాసాలు గర్భిణి స్వామీజీ ఎనిమిది మగపిల్లాడు పుట్టాలని మీరు ఆశీర్వదించమని అడిగారు ఈ ఆశీర్వచనానికి అర్థం ఏంటి సపోజ్ నేను ఆశీర్వదించాను అనుకోండి వడ్డసిట్ని ఇప్పుడు గర్భంలో ఆ శిశువు యొక్క లింగము పురుషుడా స్త్రీయా నిర్ధారితమై ఉన్నది కదా ఇప్పుడు ఆశీర్వదించడం అంటే అర్థమేంటి సపోజ్ ఆ శిశువు మగ పిల్లవాడ మగపిల్లవాడై ఉన్నాడు అనుకోండి నేను ఆశీర్వదించడం ఎందుకు ఒకవేళ శిశువు ఆడపిల్ల అయి ఉందనుకోండి నేను ఆశీర్వదిస్తే దాని అర్థమేమిటి నా ఆశీర్వదన మాట అలట్టి పెట్టండి మీ కామనకి అర్థమేమిటి ఆల్రెడీ శిశువు అక్కడ నిర్ధారితమై ఉండగా లింగము నిర్ధారితమై ఉండగా ఎప్పుడు నిర్ధారితమవుతుంది శిశువు యొక్క లింగము కాన్సెప్షన్ టైంలో నిర్ధారితమవుతుంది ఇంప్రెగ్నేషన్ టైంలో నిర్ధారితమవుతుంది ఆ సింగిల్ సెల్గా ఉన్నప్పుడే సెటిల్ అయిపోయింది మీ ఇష్యూ అంతా కూడాను ఇప్పుడు మీరు నేను కోరికలు పూజలు ఆశీర్వచనాలు ఇవన్నీ వడ్డసిట్ మీ కాబట్టి ఒక వ్రతం ఒకటి ఉన్నది ఆ వ్రతానికి పుంసవనము పేరు ఆ పుంసవనం వ్రతాన్ని ఎందుకు చేస్తారంటే స్త్రీ గర్భిణిని సెటిల్ అయిన తర్వాత చేస్తారు గర్భిణిని సెటిల్ కాకముందు చేయరు దాన్ని నాలు ఐదో మాసమో ఆరో మాసమో చేస్తారు వై అది కొంచెం ఒక సంప్రదాయంలో చేస్తారు దానికి లౌకికంగా ఈ మామూలు ఆంధ్రప్రదేశ్లో లౌకికంగా చేసేప్పుడు గాజులు పెట్టడం అంటారు దాన్ని దానికి లౌకిక నామధేయం దానికి సంస్కృతంలో చెప్తే పుంసవనము వ్రతం ఆ వ్రతం ఎందుకు చేస్తారో తెలిసిన ఈ ఈ ఈ యువతికి పుట్టబోయే శిశువు మగపిల్లవాడు కావాలి అని చేస్తారు క్యా బాత్ హ్యాట్ ఎలాగా వాట్ డజ్ ఇట్ మీన్ అని అర్థమేంటి నాకు అర్థం కాలేదు మరి మీకు అర్థమైందేమో నాకు తెలియదు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే సెటిల్ అయిపోయినటువంటి ఆ లింగమును దాని గురించి కామన కామనకు అర్థం ఏమిటి ఆశీర్వచనానికి అర్థం ఏమిటి వ్రతానికి అర్థం ఏమిటి సెటిల్ అయిపోయింది కదా అంటే ఏమిటనమాట ఆ లింగం ఒకవేళ స్త్రీ అయిందనుకోండి అంటే యు వాంట ది చేంజ్ ఆఫ్ జెండర్ వితిన్ ది ప్రెగ్నెన్సీ ఇంకా శిశువు జన్మించకుండానే జెండర్ మార్పు చేసేయాలనా క్యా బాత్ సో మనుషుల యొక్క కామనలు ఇంత సందర్భంగానూ ఉంటాయి పుత్ర దశరథ్ మహారాజు గారు కొడుకు కావాలని కోరుకున్నాడు నలుగురు కొడుకులు పుట్టారు ఏం సుఖపడ్డాడు ఆయన ఏది సుఖపడ్డాడు పుత్రకామేష్టి ఆగను చేసి సంపాదించాడు కొడుకుల్ని ఎప్పుడూ సుఖం లేదు విశ్వామిత్ర మహర్షి వచ్చేయడముగానే పై ప్రాణం పైకి ఆయన మళ్ళీ ముఖం మీద నీళ్లు చల్లి పది నిమిషాల సేద తీరిస్తే మళ్లీ ప్రాణం పైకి వచ్చింది వశిష్ఠుడు ఏం పర్వాలేదా నీ తస్సది నువ్వు అంతలా బెంగపెట్టేసుకున్నావు ఏం ప్రమాదం ఏమి లేదంటే అప్పుడు కొంచెం గుజుటడ్డాడు కాబట్టి కాన వచ్చింది వస్తుంది కామన యొక్క దోషాన్ని గురించి మాట్లాడుతున్నాం పశువు పూర్వం వాళ్ళు పశు సంపద కావాలని కోరుకునేవారు కోరికలను బట్టి పూజలుంటాయి పూజలను బట్టి కోరికలుంటాయి సారీ అంతే రివర్స్ ఇప్పుడు పూర్వం వీసా కావాలంటే వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి అని మీకు అక్కడ రాసి ఉండదు స్మృతి గ్రంథాల్లోనూ వీసా కామస్య వెంకటేశ్వరం యజేత అని ఎక్కడా ఉండదు ఎందుకంటే ఆ రోజుల్లో వేస అనేది వాళ్ళు ఎరగరు పాపస్తడికి బోధాయునుడికి వేసాకోవాలి ఏమిటో తెలియదు అని చేత వాళ్ళు ఎక్కడా చెప్పలేదు కానీ మన వాళ్ళు ఇన్నోవేటివ్ స్పిరిట్ తోటి మీరు వేసా కావాలన్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఏ ఏ వెంకటేశ్వరుడు పడితే ఆ వెంకటేశ్వరుడు పనికిరాడు వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వరుడు అయితే అస్సలు పనికిరాడు వేసాకి తిరుపతి వెంకటేశ్వరుడు పనికిరాడు చిలుకూరు వెంకటేశ్వరుడే పనికొస్తాడు ఏవో ఈ మధ్యన ఒక ఆయన చెప్పారు చిలుకూరు వెంకటేశ్వర స్వామి కేవలం వేసాల కోసమే కాదు సంతానానికి కూడా అని పుత్ర సంతానం కూడా తత్రపి అనే పశుసంపద పూర్వం వాళ్ళకి పశు సంపద కావాలి ఇప్పుడు ఎవరికి అక్కర్లా పశు సంపద కోరికలు మారిపోతూ ఉంటాయి కొత్త వస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు పది ఆవులు నేను ఊరికే ఇస్తాను కావాలా మీరు ఎవరన్నా తీసుకుంటారా కాబట్టి పశు సంపద పాలు కావాలి కాఫీ ఉంటే ఇంకా బెటరు పాలు ఏం చేసుకుంటారు ఇప్పుడు నాలాంటి పూటగాడికి స్వామిజీ పాలు తీసుకోండి నేనేం చేసి నెత్తి పోసుకోవాలి పాలు మీరు కాఫీ ఇస్తే ఐ కెన్ థింక్ ఆఫ్ ఇట్ కాబట్టి పశువు పూర్వం వాళ్ళకి పశు సంపద మీద కోరికలు ఉండేవి కాబట్టి వాళ్ళక అప్పుడు అంచేతమే చిత్రయాయజేత పశు కామహ పశువును కోరివాడు చిత్రయాగాన్ని చేయాలి అని ఇలాగేవో ఉంటాయి తర్వాత స్వర్గం స్వర్గానికి వెళ్ళాలి ఈ స్వర్గం అనే మాట హిందూ సమాజంలో దానికి పెద్ద విలువ లేదు ఎందుకంటే అలాంటి వేదాంతులు జా సమాజం మీద పడి అబ్బాయి అయ్యా మహాశయ మేము మాకు స్వర్గం వద్దని మేము ఒప్పేసుకున్నామని వాళ్ళని చుట్టి వేసేసి ఇంకా స్వర్గం మా స్వర్గం అంటే ఇంట్రెస్ట్ పోయిట్లే చేశారు లేదా అంత పాఠం వింటే ది ఫస్ట్ క్యాష్యువాలిటీ స్వర్గం వద్దునండి మాకు స్వర్గం అనేస్తారు కానీ అబ్రహామిక్ ఫెయిత్స్ ఉన్నాయి జుడాయిజం క్రిస్టియానిటీ ఇస్లాం వీటిల్లో గోలు స్వర్గమే పారడైజ్ పారడైజ్ అంటే మన ప్యారాడైజ్ హోటల్ కాదు ప్యారడైజ్ అది అక్కడ సికింద్రాబాద్లో ప్యారడైజ్ అంటే మనకు వెంటనే ముందు ఇక్కడ గుర్తుకొస్తుంది అలా కాదు గోల్ జిహాద్ యొక్క గోల్ ఏమిటి పారాడైజ్ క్రిస్టియానిటీలో ప్రార్థనలు దేనికోసం పారాడైజ్ స్వర్గాది మన దగ్గర కూడా ఉన్నాయి మన దగ్గర లేవని మీరు అనుకోద్దు అగ్నిష్టోమైన యజేత స్వర్గ కామహ సో స్వర్గ ఆది శబ్దం చేత ఇలాంటి కోరికలను ఇంకేమైనా ఉంటే మీరు దానికి యాడ్ చేసుకోవచ్చు ఊరికే భాష్యకారులు ఆది అంటారు మామూలుగా ఆది అని వదిలిపెడతారు ఆది అంటే అట్సెట్రా అని అది మీరు యాడ్ చేసుకోవచ్చు జనరల్గా టీకాకారులు యాడ్ చేస్తారు ఒక అతనికి ఏనుగు కోరిక ఏనుగు అంబారీ ఎక్కాలని కోరిక గజకామహ ఈ రోజుల్లో నేనో కారు కొనుక్కోవాలని కోరుకున్నట్టుగా ఏదో కోరిక నేనో కారు కొనాలనుకోండి కారు కొన్న హనుమాన్ ఈ కారుతే హనుమంతుడికి సంబంధం ఏంటో నాకు అర్థం కాలా కారు హనుమాన్ ఏ హనుమంతుడికి పూజ చేస్తే ఈ కారుకి యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయనో ఏదో అంటే భయం భయం నుంచి ఆ దేవతని మనం ఆరాధన చేస్తాం భయాన్ని బట్టి ఈ కారు అసలు కారు అనవసరం వీడికి నె నెత్తికి మించిన భారం కూడా అవ్వచ్చు ఒకప్పుడు అయినా కూడా ఆ ఎకానమీని స్ట్రెచ్ చేసి ఆ కామనని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం కారుకుంటాడు కారుకొండం తప్పని నా అభిప్రాయం కాదు గురికే ఏదో ఒక డిజైర్ని నేను వ్యాఖ్యానం చేస్తున్నాను ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ మీ రైట్ స్పిరిట్ ఇప్పుడు కారు కొంటాడు కారు కొన్న వెంటనే కన్సర్న్ ఉంటుంది ఎందుకని చాలా ఖరీదైనది అది సైకిల్ కొని ఎవడైనా హనుమాన్ పూజ చేస్తుండగా మీరు ఎవడైనా గమనించరా ఎందుకంటే సైకిల్ ఖరీదు తక్కువ యాక్సిడెంట్ సైకిల్కే అవ్వచ్చు కానీ సైకిల్కి చేయరు కారుకే చేస్తాం మోటార్ సైకిల్కి కూడా చేస్తే చేయొచ్చు సైకిల్కి అయితే మాత్రం ఎవరు చేయరు అంటే ఆ భయాన్ని బట్టి వేగంగా వెళ్తుంది యాక్సిడెంట్ అవుతుందేమో అని భయం ఉంటుంది వాళ్ళకైనా ఉంటుంది ఆ భయము చేత ఆ దేవతారాధన వస్తుంది సో ఈ విధంగా మన కామనలు భయములు మన దేవతలని నిర్మాణం చేస్తాయి షేప్డ్ బై డిజైర్స్ అండ్ ఫియర్స్ ఆ కామనలు భయాలను బట్టి మీకు దేవతల యొక్క స్వరూప స్వభావాలు నిర్ధారింపబడతాయి ఈ రకమైన భేద బుద్ధిలో మనిషి యొక్క వికాసమేమీ ఉండదు అధ్యాత్మ వికాసం ఉండదు ఆ సంసారంలో ఉండిపోతారు అది సంసారం కాదు అదేదో ఉత్తమం అనుకుంటారు ఏమీ కాదు అది కూడా సంసారమే మీ కామనల్లోకి భయాల్లోకి దేవుణ్ణి ఈడ్చుకొస్తే అది సంసారం అవుతుంది మీ కామనల్ని భయాల్ని వెనక్కి వీధిపెట్టి ఈశ్వరుడు వైపు అడుగు వేస్తే అది వికాసము అధ్యాత్మ వికాసం అవుతుంది హరత జ్ఞానా అపహృత వివేక విజ్ఞానా ఆ వివేకం పోతుంది వివేకం ఎలా పోయిందంటే కామన యొక్క స్వరూపం ఏంటంటే నేను అపూర్ణుడను అల్పుడను పరిచ్ఛిన్నుడను నా హృదయంలో ఒక మెలితి కలదు ఒక లోటు ఈ లోటుని ఈ బాహ్యం నుంచి వచ్చే వస్తువు తీరుస్తుంది ఇది కామన యొక్క మెకానిజండి కామన యొక్క లక్షణం వల్ల ఉంటుంది ఇప్పుడు నేను రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటాను నా పక్కనే ఎవడో ఒక ఆయన కారులో మంచి కొత్త కారులో జూమ్ అని వెళ్ళిపోతాడు నా కొలిగే అతను అప్పుడు అతన్ని చూడగానే అనేక భావాలు నాకు కలుగుతాయి ఏమని వాడి మీద అసూయ కలుగుతుంది నా కొలిగై ఉండి నాకే నేను నడిచిపోతుంటే వాడు కారులో పోయినందుకు గాను తర్వాత రెండు వాడు నాకంటే ఏమి హయ్యర్ క్వాలిఫైడ్ కాదు నేనే హయ్యెస్ట్ క్వాలిఫైడ్ నిజానికి అటువంటి కారు ఒకటి నాకు కూడా ఉండాలి నాకు కానీ నాకు లేదు నేను ఎంత దురదృష్టవంతున్నావు ఇంత పెద్ద క్వాలిఫికేషన్ పెట్టుకుని ఈ కారు అనేది లేకుండా అపూర్ణుడిగా ఉండిపోయాను అది సెకండ్ భావన ప్రతివాడు అంటాడు నాకు లక్ కలిసి రాలేదంటాడు ఇగో ఇలాగంటిదే అది సంథింగ్ సిమిలర్ టు దాట్ థర్డ్ ఏమిటంటే ఈ కారు లేకపోవడం చేత నేను అపూర్ణుడను అభాగ్యుడను ఫోర్త్ ఏంటంటే ఈ కారు కొంటే నాకు పూర్ణత్వం సిద్ధిస్తుంది ఇవన్నీ ఇలాగ ఎవడూ రాసిపెట్టుకోడు ఇలా ఇలా రాసిపెట్టుకోరు ఊరికే అసూయ కామన ఇవన్నీ భయాలు ఏర్పడతాయి ఈ మొత్తం మెకానిజం అంతా కూడా అజ్ఞానమే ఎందుకంటే వీడు అపూర్ణుడు కాదు ఆ కారులో వెళ్ళిన వాడు పరాయి వాడు కాదు ఆత్మస్వరూపుడే కారు వల్ల ఆత్మకి పూర్ణత్వం లేదు కారు ఉన్నా లేకున్నా ఆత్మ పూర్ణమే ఇది సత్యం ఈ సత్యానికి విరుద్ధమైనటువంటి భావజాలము వీడిలో ఉదయిస్తుంది అదే సత్యం అనిపిస్తుంది ఆ విధంగా మనిషి ఈ కామనల వలయాల్లో పడి వలయంలో పడి వివేక విజ్ఞానాన్ని కోల్పోతుంది ఇప్పుడు గీత గీతకి దీనికి బుద్ధియోగము పేరు మీరు ఏదైనా ఒక కర్మ లౌకికం కానీ వ్రతములు పూజలు ఇత్యాదులు కానీ చేసుకోవచ్చు చేసుకోలేకపోవచ్చు అంత మాత్రం చేత మీ జీవితం వ్యర్థం అయిపోదు మీరు ఏదైనా ఒక ఉపాసన చేయొచ్చు చేయలేకపోవచ్చు అంతమాత్రం చేత కూడా మీ జీవితం ఈ అర్థం కాదు కానీ మీరు ఆత్మస్వరూపం విషయంలో కనుక ఆ వివేకాన్ని తెలుసుకోలేక ఆత్మను అనాత్మగా దేహాదులను ఆత్మగా ఆత్మను అనాత్మయైనటువంటి జడముగా అపూర్ణముగా తెలుసుకొనుతా తప్పుగా తెలుసుకొనుతా అనేది మనిషి జీవితాన్ని పూర్తిగా వినాశం చేస్తుంది ఆ జ్ఞానం కాబట్టి నేను ఈ కర్మ చేయలేకపోయినా ఆ కర్మ చేయలేకపోయాను మీరు చింత చేయద్దు ఈ దేవాలయం చూడలేకపోయాను లేకపోతే ఆ తీర్థయాత్ర చేయలేకపోయాను అనే చింత వద్దు ఈ దేవుడు ఉపాసన చేయలేకపోయినా ఆ ఉపాసన చేయలేకపోయాను అనే చింతవద్దు ఈ చింతలన్నీ కట్టి పెట్టి ఆత్మస్వరూపాన్ని అరసే తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేయాలి అక్కడ కనుక పొరపాటు చేసినట్లయితే జీవితం వ్యర్థం అవుతుంది కాబట్టి ఈ కామనలు మౌలికంగా మన దెబ్బతీస్తాయి అపహృతం వివేక విజ్ఞాన కామన కారణంగా మీరు కర్మ చేయలేకపోతే నష్టం లేదు ఉపాసనకి తేడా వచ్చినా అంత పెద్ద నష్టం ఏమి కాదు కానీ వివేక విజ్ఞానమే తొలగిపోతే అది పెద్ద నష్టం ఇహచేదవేదీత్ అథ సత్యమస్తి నచేదిహావేదీత్ మహతీ వినష్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక వివేకాన్ని కోల్పోయిన పక్షంలో అది చాలా పెద్ద నష్టం ప్రపద్యంతే అన్యదేవత ప్రాప్వంతి వాసుదేవాదాత్మన అన్యాద ఇతర దేవతల అంటే సకల జగత్తుకు అధిష్టానమై వాసు సకల జగత్తును ప్రకాశింపజేసే చైతన్యస్వరూపుడై మీ హృదయంలో ఆత్మగా ఉన్న ఆ పరమేశ్వరుడు కాకుండా ఇతరములైన దేవతలను ఇప్పుడు ఇతరము అంటే దేనికి దేనికంటే ఇతరము వాసుదేవాత్ ఆత్మన అన్య దేవత ఇప్పుడు మీ హృదయంలో ఈశ్వరుడు ఆత్మరూపుడై ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు మీరు గమనించండి చేతికి దేవత ఎవరు అసలు దేవతలందరూ అధ్యాత్మంలో ఉంటారు ఇంద్రుడు అధ్యాత్మంలో బలం రూపంగా ఉంటాడు ఇంద్రో మే బలే శిత ఇంద్రుడు ఎక్కడున్నాడు ఇప్పుడు దేహంలో ఉన్నాడు చంద్రుడు మనస్సుకి అధిష్టానమై సూర్యుడు కన్నులకు దిగ్దేవతలు చెవులకు సో ఈ అగ్నివాక్కునకు ఈ విధంగా సకల దేవతలు మనయన్నే ఉన్నారు సకల దేవతాస్వరూపుడెవరు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు కాబట్టి సర్వము నాయందే ఉండగా ఆ సత్యాన్ని విస్మరించి అంటే వివేక విజ్ఞానము తొలగిపోయిందని కదా ఈశ్వరుణ్ణి పది మొక్కలు చేసి పెట్టుకుని ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్క కోరికని కనెక్ట్ చేసి ఆ కోరికల వెంట పడుతూ ఆ పనిలో ఆ కోరికకి కనెక్టెడ్ దేవత పడితే దానివల్ల మీకు దేవత నానాత్మము దేవత ఆత్మస్వరూప కంటే భిన్నము పరమాత్మ ఈ దేవతలందరూ భిన్న భిన్నంగా విడివిడిగా దుకాణాలు పెట్టుకుని ఉన్నారు ఈ కామనం లేకపోతే మనకి లోటు ఏమిటిదంతా ఇక్యా బాత్ ఇదంతా అజ్ఞానం కాదు ఇది ఇది సంగతి నిజానికి ఈ దేవతల అందరి మీద అధి అధీశ్వరత్వం ప్రభుత్వం ఎవరిదో తెలుసునా నీది నేను ఈ దేవతలందరికీ అధీశ్వరుడను నేను అంటే అహంకారం కాదు దేహంతోటి తాదాత్మ్యమైన అహంకారం కాదు సాక్షి చైతన్యం ఎందుకంటే నేను సంకల్పిస్తే చేయి పైకి లేచింది అంటే ఇప్పుడు ఇంద్రుడు ఎవళ్ళ ఆజ్ఞని పాలిస్తున్నట్టు నా ఆజ్ఞని పాలిస్తున్నాడు నా ఆజ్ఞను పాలించి వాగింద్రియానికి అధిష్టానమైన అగ్ని ప్రవర్తిస్తున్నాడు నా అగ్ని చేతనే నేత్రేంద్రియానికి అధిష్టానమైన సూర్యుడు రూపజ్ఞానాన్ని కలిగిస్తున్నాడు ఈ దేవతలందరూ నా యొక్క అధిష్టానులై నా అదుపాజ్ఞలలో పనిచేస్తున్నారు కాబట్టి సకల దేవతలను శాసించే ఆత్మచైతన్యము సాక్షి చైతన్యం ఎవరు అది నా స్వరూపం అటువంటిది నేను నా సాక్షిస్వరూపాన్ని ఆత్మతత్వాన్ని విస్మరించి ఈ దేవతలు నాకంటే భిన్నంగా ఎక్కడో ఉన్నారని భ్రమించి ఆ దేవతలు కోరికల్ని తీరుస్తారని భావించి ఆ కోరికలు తీరితే నేను కృతార్థం అవుతానని అనుకోవడము చాలా అజ్ఞానముయమం దేవతారాధనాయ ప్రసిద్ధ యో యో నియమ తమ్ ఆస్థాయ ఆశ్రి అధిష్టాయ నేను ఇంకే పై పని చెప్పేస్తున్నాను మీకు ఇక్కడ బెల్లం వ్యాఖ్యానం చదివి చెప్తే కళ్ళు తిరుగుతాయి ఇంకా ఇప్పుడు నేను చెప్పింది అసలు అసలు ఏమీ కానీ కాదు అంత స్పష్టంగా ఓపెన్గా రాస్తారు సో ఆయా నియమములను ఆశ్రయించుకుని ఏవేవో నియమాలు భిన్న భిన్న దేవతలకి భిన్న భిన్న నియమాలు ఓ దేవతకు ఉప్పు తినకూడదు ఇంకో దేవతకి నూనె వేసుకోకూడదు మరో దేవతకి ఎవేవో ఉంటాయి రకరకాల నియమాలు ఇప్పుడు సత్వగుణ ప్రధానమైన ఆహారం తినాలి ఎందుకని మనస్సు సాత్వికంగా ఉంటే ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం అదొక ధోరణి ఆ ధోరణి కాదు ఇక్కడ ఈ కోరిక తీరాలంటే ఆ దేవతని ఆరాధించాలి ఆ దేవతని ఆ దేవత సం ప్రీతిని చెందాలి అప్పుడే కోరిక తీరుతుంది దేవత మీద ప్రేమ కాదు వీడి కోరిక మీద ప్రేమ ఆ దేవత ప్రీతి చెందాలి అంటే మనమేమో వంకాయలు తినకూడదు కాబట్టి వంకాయలు తిన్నాం ఏమి లాజిక్ అది సో అలాగే ఇవన్నీ కూడా చాలా అల్పమైన పోకడలను సూచిస్తాయి తప్పేమీ కాదు చాలా చిన్న ఆలోచనల్ని సూచిస్తాయి అల్పమైన వివేకరహితమైన ఆలోచన ధోరణని సూచించేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా ప్రకృత్యా స్వభావేనా జన్మాంతరాార్జిత సంస్కార విశేషేణ ఈ మాటకు అర్థం ఏంటంటే అయితే మరి దేవుడు ఇన్ని కోరికలు ఎందుకు పెట్టాలి దేవుడే పెట్టాడు కదా ఈ కోరికలు నో దేవుడు ఏం పెట్టలేదు మీతో చెప్పాడా ఈ కోరికలు అన్నీ పెట్టానరా నువ్వు కోరికలు కోరుకుంటూ కూర్చోవని చెప్పాడా మీతో దేవుడు వచ్చి కాబట్టి దేవుడి నెత్తి మీద వేసేయద్దు యూ టేక్ రెస్పాన్సిబిలిటీ నేను చెప్పాను ఈ ఈ సంస్కారాలన్నింటినీ కూడా మనమే అలమర్చుకున్నాము ఇప్పుడు ఒకడు సిగరెట్ కాలుస్తున్నాడు ఎందుకు రా సిగరెట్ కాలుస్తున్నావు అని అడిగాను నేను అతను అతనితో అతను డ్రైవ్ చేస్తున్నాడు అదో వ్యాన్లో రెండు ఆ వ్యాన్లో కూర్చుని ప్రయాణం చేసాం వ్యాన్ ఆగినప్పుడల్లా సిగరెట్ తాగేవాడు ఎందుకే ఆరోగ్యం చెడగొట్టుకుంటావు సిగరెట్లు ఎందుకు తాగుతావు అని అడిగారు అడిగితే అన్నాడు అని చెప్పాను ఉండబట్టలేక అండే నాడు దేవుడు సిగరెట్లు ఎందుకు పెట్టాడు అని మీకు అని ఇంకో ఆ దేవుడు నేను దేవుడిని నీతో చెప్పి పెట్టాడా నువ్వు ఎరుగుదువా దేవుడు సిగరెట్లు తయారు చేయటం నువ్వు కుసవా దేవుడిని అలాగే మాట్లాడకు తప్పదు అంటే అయితే పోనీ దేవుడు వేసేయండి గవర్నమెంట్ వాళ్ళు సిగరెట్లు ఎందుకు అమ్ముతున్నారు అంటే నేను అన్నాను చూడు మార్కెట్లో విషం దొరుకుతుండే అమ్ము మీరు కొనుక్కుంటానంటే దొరుకుతుంది ఎక్కడో వెళ్ళి నువ్వు కొనుక్కుంటామే తండ్రి దొరుకుతుంది కదా ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అంతకంటే భిన్నమేమీ కాదు కాబట్టి మార్కెట్లో ఉంది కాబట్టి కొనుక్కుంటానంటే ఏమంటాను దానికి దట్ నాట్ ది పాయింట్ కాబట్టి మనం అలవాటు చేసుకున్నాము ఆ దోషం మనది జన్మ ఈ సంస్కారాలు ఈ కామనలు ఈ భయాలన్నీ మనకెందుకున్నాయి ఈ జన్మలోనూ ఒకవేళ ఈ జన్మ కుదరకపోతే ఇంతకుముందు జన్మలోనూ మనం సంపాదించుకున్నాం కాబట్టి ఈ స్వభావాన్ని మనమే నిర్మాణం చేసుకున్నాం ఈ కామనలు భయముల భయములతో నిండిన స్వభావము ప్రకృతి మనమే తయారు చేసుకున్నాం దాని పూచి మందే దేవుణ్ణి మనం తప్పు పట్టుకోవడం అది ఆ విశేషణానికి అర్థం అది సో జన్మాంతరాార్జిత సంస్కార విశేషేణ నియత నియమితా స్వయా ఆత్మీయయా తనదైనటువంటి ప్రకృతి స్వభావము చేత ఇప్పుడు మీరు ఓ పని ఓసారి చేశారనుకోండి ఆ పని ఆ సంస్కారం ఇంకా మీది కాలేదు అదే పని రెండుసార్లు చేశారనుకోండి ఇప్పుడు మీది అవడానికి సిద్ధం అవుతోంది ఇంకోసారి చేస్తే మీదే అయిపోతుంది సో ఆ విధంగా ఆ వాసనలని సంస్కారాలని మనము చేసుకుని మన మన తత్వంలో భాగంగా తయారు చేసుకున్నది మనము దేవుడు ఏమీ చేయలేదు అలాగ కాబట్టి దేవుడి మెత్తి మీద వేసేయకూడదు అలాగ మన మన దోషాలు మనవే చాలామంది అడుగుతారు దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టాడు ఏమిటన్ని పెట్టాడు దేవుడు ఏమిటన్ని పెట్టాడు దేవుడు పెట్టినవేమిటో తెలియదు దేవుడు పృథ్వీ చెప్తేజో వాయువో ఆకాశాలు పెట్టాడు అనుకోండి సపోజ్ మీరు వాటి గురించి మాట్లాడుతున్నారా లేదు మనం ఈ కార్లు ఎందుకు పెట్టాడు దేవుడు కార్లు పెట్టలేదు పృథ్వీప్తేజో వాయువో ఆకాశాలు పెట్టాడు మిగతావన్నీ మనం పెట్టుకున్నాం తర్వాత దేవుడు ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు దేవుడు ఏం చెప్పాడు ఈ కోరికల జోలికి వెళ్ళొద్దని చెప్పాడు అది తెలుసా నీకు మరి దేవుడు పెట్టాడుంటామేమి కాబట్టి అలాగా ఈశ్వరుని ఎత్తి మీద వేయకూడదు మన దోషానికి కూచి మన సింపుల్ శ్లోకం కానీ చాలా గంభీరమైనది यो यो याम याम तस्य नु भक्त श्रद्धयाचि तस्तला विदधाम इकलदेवतास्वूरु परमा ఆయన సకల దేవతాస్వరూపుడు ఇప్పుడు మీరు సాక్షాత్తుగా పరమాత్మని మీరు ఆరాధించి మోక్షాన్ని కోరచ్చు అది తెలివైన పని మీరు ఆ పని చేయకుండగా సకల దేవతాస్వరూపుడైన ఆ పరమాత్మ జోలికి పోకుండగా ఏదో మన కామన చేత భయము చేత నిర్ధారింపబడినటువంటి ఒకనొక దేవతారూపాన్ని పట్టుకుని దాన్నే ఆరాధించే అని అనుకోండి దాన్ని నేను ఆరాధించాను అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆయన వచ్చి తుమ్మడు వద్దమ్మా నువ్వేమో ఈ పరిచ్ఛిన్నమైన రూపాన్ని ఆరాధించకు ఈ సకల దేవతాస్వరూపమైన ఆ పరమాత్మను ఆరాధించు నన్ను ఆరాధించు అని చెప్పడొచ్చు అని చెప్పడు సూర్యోదయ సమయంలో మీరు నిద్రపోతున్నారనుకోండి సూర్యుడు వచ్చి నాయన నేను ఉదయించే టైంలో నిద్రపోకూడదురా తండ్రి లే చెప్తాడా చెప్ప ఏమీ చెప్పడు ఒకసారి నేను పొద్దున్నే బయలుదేరేటో వెళుతున్నా వెళ్తూ ఉంటే మా మిత్రుడు కనపడ్డాడు చాలా హడావిడిగా ఉన్నాడు పట్టుపంచే అది కట్టాడు ఏమిటో ఎటు వెళ్తున్నావు అని అడిగాను మాట వరుస కదో ప్రసంగం వచ్చింది ఉంటే అలా ఎక్కడికి వెళుతున్నావు అని అడగకూడదు నేను అలా అడగలేదు అలాంటి ప్రసంగం వచ్చింది వస్తే అతను చెప్పాడు సూర్యదేవాలయానికి వెళ్తున్నాను అని చెప్పాడు అంటే నేనన్నాను ఇటుకేసి చూడన్నా అప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యుడు అప్పుడే ఉదయిస్తుండే అంటే అదిగోనయా సూర్యుడు అలా మరిచిపోయా అన్నా అలా అనక్కర్లేదు మిత్రుడు కాబట్టి అన్నా అదిగోనయా సూర్యుడు దండం పెట్టు సరిపడా అని అన్నామనుకునే అదిగో కదా అదిగో అక్కడే ఉన్నాడు కదా సూర్యుడు అని ఆగిపోయాను దండం పెట్టు సరిపడా అదే అన్నా అంటే అన్నాడు ఆ సూర్యుడు కాదు ఆ సూర్యుడు కాదు ఇంకో సూర్యుడు ఉన్నాడు ఈ సూర్యుడికి రెండు చేతులు రెండు కాళ్ళు కిరీటం ఉంటాయి పొట్టుపంచు కట్టుకుంటాడు డ్రెస్అప్ అయి ఉంటాడు ఈ సూర్యుడు కాదు ఆ అని చెప్పాడు మంచిది కోహె నేనెందుకు తుమ్ముతాను నాకేం పని మీకు పాయింట్ అర్థమైంది కదా కాబట్టి ఎవడెవడు ఏ ఏ రూపాన్ని ఏ ఏ దేహాన్ని ఆరాధిద్దామనుకుంటాడో వాడికి వాడికి ఆ రకమైన శ్రద్ధనే నేను సపోర్టు చేస్తాను ఈ ఆత్మ చైతన్య రూపంగా ఉంటాడు ఈశ్వరుడిక్కడ ఉంటాడు ఈశ్వరుడిక్కడ ఉంటాడు ఆత్మచైతన్య రూపంగా వీడు నేను అసత్యం పలుకుతాను అనుకుంటే శుభం గోహెడ్ అంతేగాని వద్దురా అసత్యం పలకద్దు అని అనడు ఆ ఈ ఆత్మచైతన్య రూపంగా ఉండే ఈశ్వరుడికి ఓ పేరుంది పదమూడో అధ్యాయంలో వస్తుంది కొంచెం నేను ఎహెడ్ వెళ్ళి కోర్ట్ చేస్తున్నాను ఉపద్రష్టానుమంత భర్త భోక్త మహేశ్వర అని సో ఉపద్రష్ట చాలా ఉండి చూస్తాడు హనుమంత పర్మిషన్ ఇస్తాడు ఇప్పుడు ఎదరో ఎదరవాడో ప్రశ్న అడిగాడు అయ్యా మీరు నాకు రూ రూపాయలు బాకీ ఉన్నారు కదా ఎప్పుడు ఇస్తారు అని అడిగాడు అడిగిన వెంటనే లోపల నుంచి అని అది ఎంటైర్ ప్రాసెస్ చాలా క్విక్గా అయిపోతుంది ఏమని మళ్ళీ వారం ఇచ్చేద్దామని చెప్దాం వీడికి అడ్డామనే ఉద్దేశం ఈయనకి లేదు మళ్ళీ వారం ఇచ్చేస్తానని చెప్దాము అని అనుకుంటాడు అనుకుని చెప్తాడు అలా అనుకున్నప్పుడు లోపల ఆ సంకల్పాన్ని ప్రకాశింపజేసే చిద్రూపుడైన ఈశ్వరుడు తుమ్మడం తుమ్మడం అంటే అడ్డుపట్ అడ్డు పెట్టడం అని అదొక ఎక్స్ప్రెషను ఆయన ఏం తుమ్మడం అదేమిటి నువ్వు మళ్ళీ వారే ఇద్దావు అనుకోట్లేదు కదా మరి అలా ఎలా చెప్తావు అసత్యం చెప్పచ్చా చెప్పకూడదు కదా అని ఏమి ఉండవు నేను అసత్యం చెప్పిస్తానన్నా సరే చెప్పే సపోజ్ మీ అంతటా మీరే ఎందుకులే అసత్యం చెప్పడం నేను సత్యమే చెప్తాను అని మీరు అన్నారనుకోండి మంచిది సత్యమే చెప్పు దగ్గరగా ఉండి చూస్తాడు దేవుడు దేన్ని కాదండి అన్నింటికీ ఆశీర్వచనం చేస్తాడు నేను ఈ ధర్మం చేస్తాను శుభం ఈ ఫర్ అది చేంజ్ అధర్మం చేస్తాను మంచిది కానీ కాబట్టి ఈశ్వరుడు దేన్నే అడ్డుకోడు అన్నిటినీ ఆశీర్వదిస్తాడు మీరు చేసినటువంటి పూజకి తగ్గట్టుగా మీ శ్రద్ధకి తగ్గట్టుగా మన ప్రారంభానికి తగ్గట్టుగా మన సంస్కారాలకి వాసనలకి తగ్గట్టుగా మనకి ఫలం వస్తూ ఉంటుంది ఈశ్వరుడు ఏమీ అది ఇప్పుడు ఇప్పుడు మన ఈ జంక్షన్ దగ్గర రెడ్ లైట్ ఉంటుంది అక్కడ పోలీస్ ఆయన కూడా ఉంటాడు ఆయన వార ఆ నీడలో నిలబడి ఉంటాడు అలా నిర్వికారంగా ఉంటాడు మీరు రెడ్ లైట్లో మీరు ఆగితే ఆయనకేమో అభ్యంతరం లేదు మీరు ఆకుండా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి ఆయన ఏం కాదండ ఆయన అటు తిరిగి ఛాయ్ తాగుతూ ఉంటాడు ఆయన ఏం కాదండవు కానీ రెడ్ లైట్ మీరు ఆకుండా వెళ్ళిపోయి ఇంకొకటి కూడా ఆకుండా వచ్చేసి వాడు వచ్చి మిమ్మల్ని గుద్దేశాడు అనుకోండి దానికి ఆయన పూచి ఏ అలాగంటే క్లాష్ ఏం లేకుండా మీరు తొందరగా వెళ్ళిపోయారు అనుకోండి ఆయనేమి మిమ్మల్ని కాదండి దేవుడు అలాంటి వాడు మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయడు మీరు ఏ రకంగా కోరికలు కోరుకుని ఏ రకంగా భయాలు పెట్టుకుని ఏ ఏ రూపాలని ఏ ఏ విధంగా పూజిస్తారో అలా పూజించుకోవచ్చు మీరు ఆ రకమైన శ్రద్ధ పెట్టుకోవచ్చు మీకు ఆ ఫలం కూడా వస్తుంది ఏం లేదు కానీ మీరు మాత్రం సంసారం నుంచి బయటపడేటువంటి ఆశ సుతరాము లేదు సింపుల్ శ్లోకం భాష్యం తేషాంచ కామినాం యీ ఇప్పుడు ఈ కాము ఈ కామీ అంటే కోరికలు గలవాడు అంటే ఇంచుమించు ప్రతి వాడు ఈ లోకంలో కోరికలు లేనివాడు చాలా తక్కువ మంది ఉంటారు ఈ సందర్భంలో అసలు కోరిక అంటే ఏమిటో మీకు తెలియాలి కోరిక అంటే మీరు దేనిని కోరి దాన్ని బాహ్య ముందు పొందుతారో దాన్ని కామన అంటారు సపోజ్ నాకు జ్ఞానము కావాలి అన్నారు అనుకోండి ఆ జ్ఞానం మీకు లభిస్తే అది మీ లోపల ఉంటుందా మీకు బయట ఉంటుందా మీ లోపల ఉంటుందా అది కామన కాదు కావండి నాకు కారు కావాలి కారు ఎగ్జాంపుల్ దొరకగా చెప్తున్నా కదా కారు కావాలి నేను అనుకోండి ఆ కోరిక తీరి మీకు కారు లభించింది ఇప్పుడు ఈ కారు మీ స్వరూపంలో అంతర్భాగం అవుతుందా మీకు బాహ్యమునందు ఉంటుందా బాహ్యమునందు ఉంటుంది కాబట్టి కామన నాకు వైరాగ్యం కావాలి ఇప్పుడు చెప్పండి మీకు పరీక్ష నాకు వైరాగ్యం కావాలి ఇది కామనా కాదా కామన కాదు నాకు బ్యాంకు బ్యాలెన్స్ బాగా ఎక్కువ కావాలి ఇది కామనా అవునా కదా కామన నాకు వివేకం కావాలి ఇదేమిటిది కామన కాదు నాకు మనవడు కావాలి కొడుకంటే బాగుండదని మనవడు అంటున్నా వయస్సుని బట్టి సో ఇదేమిటిది కామనా దిస్ ఈజ్ కామనా కాబట్టి ఏది ఆత్మరూపంగా ఆత్మయందు పర్యవసానం అది కామన కాదు ఏది అనాత్మరూపంగా బయటే మిగిలి ఉంటుందో అది కామన కాబట్టి ఈ పాయింట్ మీరు మనస్సులో పెట్టుకోండి వైరాగ్యం కావాలన్నారు కదా కోరికలు పెట్టుకోద్దన్నారని మాకు వైరాగ్యం కావాలనే కోరిక కూడా మానేసేమని అలా ఉండకూడదు తెలిసింది కదా దట్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్ సో కామినాం ఆ కాముకులలో అంటే అనేక కోరికలు కలిగిన ఆ జనులలో ఎవడెవడైతే ఏ ఏ రూపాన్ని కోరు ఏ ఏ దేహాన్ని వీడియో దేహం పెట్టుకుంటాడు ఈ దేహంతో తదాత్మ్యాన్ని చెంది ఉంటాడు అవునది నేను మళ్ళీ మీకు ఇంకొక హెచ్చరిక మళ్ళీ ఇంకోసారి హెచ్చరిక చేస్తున్నాను ఈ శ్లోకాలు ఇది దీని తర్వాత దీని తర్వాత మామూలుగా సమాజంలో ఈశ్వరుడు పూజా పురస్కారం వీటికి సంబంధించిన భావజాలాన్ని ఇక్కడ స్వీకరించరు ఇక్కడ పైగా ఖండిస్తారు ఆ భావజాలం సరికాదని చెప్పేసి బుడ్డ బొదలు చెప్తారు కాబట్టి మీరు మానసికంగా సంసిద్ధులు కండు ఎందుకంటే ఈ శ్లోకాలు అలాంటి శ్లోకాలు దిస్ నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ మరీ డేంజర్ శ్లోకం కాబట్టి మీరు ఓపెన్ మైండ్తో ఈ తత్వాన్ని తెలుసుకునేటువంటి ఒక దృష్టికోణంతో మీరు క్లాస్ వినాలి అంతేగాని మీరు కనుక ఏమిటి ఈయన ఇలా చెప్తున్నాడని అనుకున్నారంటే బస్ మీకు ఆ తత్వాన్ని తెలుసుకునే ఒక అవకాశాన్ని మీరు దార నేను కొంచెం మొహమాటం లేకుండా చెప్తున్నాను కాబట్టి మీకు ఎవేవో భావాలు ఉంటాయి మీరు ఎక్కడెక్కడో పట్టుకొచ్చు ఉంటారు గత ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి మీరు పెట్టుకున్న భావాలు ఉండొచ్చు అనేక జన్మాంతరం కూడా అన్నారు ఆయన అవన్నీ కూడా మీరు పరీక్షకు పెట్టి పరిశీలించడానికి సిద్ధమైతే మీరు ఈ క్లాసుకి అటెండ్ అయినందుకు ఉపయోగం అంతేగాని అదేంటండి మరి ఈయన ఇలా అన్నారంటే ఆల్రెడీ యూ లాస్ట్ అన్ ఆపర్చునిటీ సో ప్లీజ్ నోట్ ఇట్ మీకు ఎవడూ చెప్పడు నేను అది కూడా చెప్తున్నా నేను గొప్ప కోసం చెప్తున్నానని మీరు అనుకోద్దు ఇలాంటి పాఠం మీకు ఎవరూ చెప్పడు ఎందుకంటే ఇలాంటి పాఠని చెప్పి సమాజంలో నెగ్గడం కష్టం సమాజంలో నేను నెగ్గడం అవసరం లేదనుకున్న వాడు ఎవడో చెప్తాడు అటువంటి పిచ్చివాడు ఎవడో వాడు మాత్రమే చెప్తాడు ఈ పాఠను భగవద్గీత చెప్పేవాళ్ళు కూడా ఇవేమీ చెప్పరు పై పై కబుర్లు చెప్పుకుంటూ లేచక్క సమాజంలో గాఢశీలత చాలా తక్కువగా ఉంటుంది ఎవడో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అసలే లేరని నేను అన్నా ఉంటారు మహాత్ములు వాళ్ళు మాత్రమే చెప్తారు మిగతా వాళ్ళు కూడా భక్తిని కామర్ష కింద భాష్యం యో కామి ఏ కామి గలడో కామ అంటే కోరిక అని అర్థం మరోలా అనుకోకండి మీరు కామి అంటే కోరికల పుట్ట అలా కొంతమందికి అన్ని కోరికలే కోరికల పుట్టరా బాబు అంటారు ఇంకో ఇవన్నీ తెలుగు ఎక్స్ప్రెషన్స్ ఇంకో ఎక్స్ప్రెషన్ ఏమిటంటే వాడి పొట్ట నిండా కోరికలే అది ఇంకో ఎక్స్ప్రెషన్ పొట్టలో ఎవడో బుద్ధినే ఉంటాయి కానీ అలా ఎక్స్ప్రెషన్ అంతే సో వాడిని కామి అని అంటారు ఇటువంటి కాములు అనేక ఉంటారు సో ఎవడి కోరికలు వాడివి యాం యాం దేవతా తనూ ఈ కాముకుల మధ్యలో ఎవడెవడైతే ఏ దేవతా దేహాన్ని పూజిస్తాడో ఇప్పుడు వీడు తనను తాను దేహముగా స్వీకరిస్తాడు తను దేహము కాదు అని ఆలోచించాడు దేహమే నేను ఎప్పుడైతే మీకు ఒక్కటే లెక్క మీ గురించి మీకు ఎటువంటి కల్పన ఉంటుందో మీరు ఆరాధించే దేవుడి గురించి లేక దేవత గురించి కూడా మీకు అటువంటి కల్పనే ఉంటుంది ఉదాహరణకి నేను రెండు కాళ్ళు రెండు చేతులు కలిగిన ఒకనొక మనిషిని కాబట్టి ఇప్పుడు దేవత కూడా రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటాయి ఏమండీ ఒకప్పుడు రెండు సరపడకపోతే ఒక శోభ కోసం నేను నాలుగంటే అనొచ్చు ఒకప్పుడు ఇంకా తృప్తి కలక్క ఎనిమిదన్నా అనొచ్చు ఏ తర్వాత నేను మనిషిని మగవాడిని ఆడదాన్ని అనే లింగ వివక్ష ఈ లింగ దృష్టి చాలా గట్టిగా ఉంటుంది మనస్సులో అంచేతనే మనం ఆరాధించే దేవతలు కూడా అయితే పురుష దేవతలు అవుతారు లేకపోతే స్త్రీ దేవతలు అవుతారు లింగము అనేది కేవలము దేహానికి మాత్రమే పరిమితమై ఉంటుంది దేహాన్ని దాటి మీరు ఇంద్రియ శక్తిలోకి వెళ్ళినా ఇంకా లింగం ఉండదు చూపు ఉందనుకోండి చూపు మొగా ఆడా మనస్సు బుద్ధి అహంకారము ఆత్మ వీటి వేటి ఎందు కూడా ఉండదు కానీ వీడికి కేవల ఫిజికల్ బాడీ తాదాత్మ్యంతో ఐడెంటిఫికేషన్ కారణంగా తను దేహం అనుకుంటూ ఉంటాడు అంచేతనే వీడు ఆరాధించే దేవతకి కూడా ఓ దేహం ఉంటుంది తను దేవత తను ఆ దేవతకు ఓ దేహం ఉంటుంది ఆ దేవత వీడికి పొట్ట ఉంది కాబట్టి దేవతకి పొట్ట ఉంటుంది వీడికి చేతులు ఉన్నాయి కాబట్టి దేవతకి చేతులు ఉంటాయి వీడికి ఆకలి కాబట్టి దేవతకి ఆకలి వీడికి రెండు కాళ్ళు రెండు చేతులు ఉన్నాయి కాబట్టి దేవత వీడికి ఖరీదైన వస్త్రాలు కట్టుకోవాలనే కోరుకుంటుంది కాబట్టి దేవత ఖరీదైన వస్త్రాలు కట్టుకుంటుంది పట్టుచీరల మీద వీళ్ళకు వ్యామోహం ఉంటుంది కాబట్టి దేవతకి పట్టు ఉంటాయి స్త్రీ దేవతలకి పురుషుడికి వీడికి పట్టుపంచ వ్యామోహం అని చెప్తే పురుష దేవతలకి పట్టుపంచెలు ఉంటాయి క్యా బాత్ హే వాట్ ఈస్ ఆల్ దిస్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఐఎమ్ నాట్ ష్యూర్ నేను ఉన్న మాట చెప్తున్నాను నాకు ఈ విషయం అర్థం కాలేదు ఎందుకంటే నాకు తెలిసిందంతలో ఈశ్వరుడు ఎన్ ఇంపెర్సనల్ రియాలిటీ తత్వము మనిషి కాదు పెద్ద ఆయన కాదు ఈశ్వరుడు అంటే సర్వవ్యాపకమైన తత్వానికి ఈశ్వరుడు అనిపడు ఎలక్ట్రిసిటీ తత్వమా లేక ఒక పెద్ద ఆయన ఎలక్ట్రిసిటీ గురించి మిస్టర్ ఎలక్ట్రిసిటీ అనేవాడు ఒకడు ఉన్నాడా సర్వవ్యాపకంగా ఉంది ఎలక్ట్రిసిటీ విష్ణుహు అంటే మిస్టర్ విష్ణుహు కాదు నేను అంటాను మీరు ఆలోచించండి పెద్దలు ఎప్పుడైతే విష్ణుహు అన్నదాన్ని మీరు మిస్టర్ విష్ణుహుగా తీసుకున్నారో అప్పుడు శివ అన్నవాడు మిస్టర్ శివ లాగా కనపడ్డాడో అప్పుడే హిందూ ధర్మం యొక్క పస లేకుండా అయిపోయాడు వీళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడంలో మిగిలింది అల్టిమేట్గా ఎందుకంటే హిందూ ధర్మం యొక్క అది కాదు హిందూ ధర్మం యొక్క సారము పరమేశ్వరుడు సర్వవ్యాపకుడు విష్ణు సకల మంగళస్వరూపుడు శివ ఒకే పరమేశ్వరుడు కాబట్టి ఈ రకమైన భేదము ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పోయింది దాంట్లో ఉండే పస పోయింది విష్ణువు వేరు శివుడు వేరు మాకు శివుడే ఇష్టం విష్ణువు కాదు విష్ణువే ఇష్టం శివుడు కాదు ఇంకా విష్ణువు వర్గం ఒకటి వేరే ఉంటుంది శివుడి వర్గం వేరే ఉంటుంది విష్ణువు వర్గము అంటే ఉంటారు ఆ వర్గంలో విష్వసేనుడు జయుడు విజయుడు నారదుడు ఇలాగ ఎవరివాళ్ళో ఉంటారు ఆళ్వార్లు అలా ఉంటారు శివుడి వర్గంలో గణపతి కుమారస్వామి ఇలాగా అలాగే ఇంకా అల్వార్ నాయనార్లో ఎవరో ఈ వర్గంలో ఉండి వాళ్ళు ఈ వర్గంలో అలా ఉంటారు కొంతమంది ఇది అది కూడా రెండు వీళ్ళు మళ్ళీ అదో థర్డ్ వర్గం ఫోర్త్ వర్గం ఒకటి ఉంటుంది ఇది కాదు అది కాదని వీళ్ళు కొత్తదేదో ఇంపూర్తి చేస్తారు వీళ్ళు రకరకాలు యోయో యాం యాం తను ఎవరికి నచ్చిన దేహాన్ని రూపాన్ని వాడు చేస్తూ ఉంటాడు శ్రద్ధయా అర్చితుచ్చతి వాడు ఆ రూపాన్ని శ్రద్ధతో పూజ చేసి ఆ కోరికలు తీర్చుకోవాలని వాడు అనుకుంటే కాదండాన్ని మనవాళ్ళవాళ్ళై లెట్ హిమ్ డూ ఇట్ భాష్యం శ్రద్ధయాయుక్త శ్రద్ధతో కూడిన వాడై భక్త భక్తుడు కూడా వీడేం భక్తికి తక్కువ లేదు శ్రద్ధకి లోట్లేదు ఉన్నాయి అయినా కూడా ఎప్పుడైతే కామనని పెట్టుకుని అంతటి శ్రద్ధ అంతటి భక్తి ఉన్నా కామన కోసం వీటిని పెట్టుకున్నాడు కాబట్టి వాడి వివేకం పోతుంది అక్కడికి అక్కడికి వివేకం పోతుంది పోయి ఈ భేద పడిపోతాడు భేదం అనేక రకాలు నేను వేరు దేవుడు వేరు దేవుడు కూడా ఎ డన్ గాడ్స్ దే ఆర్ ఆల్ డిఫరెంట్ అన్నట్టుగా తయారవుతుంది దేవుడికి ఒక దేహం ఉంటుందంటాడు దేవుడికి పుట్టేడు అంటాడు లేకపోతే గిట్టేడు అంటాడు ఏదేదో అంటాడు సో మెనీ థింగ్స్ ఈ సెస్ ఒక ఆయన అంటాడు వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం నేను పుట్టిన నక్షత్రం ఒకటేనంటాడు ఇది ఎలా ఉన్నావు చూడండి మా ప్రైమ్ మినిస్టర్ గారు పుట్టిన నక్షత్రం నా నక్షత్రం ఒకటే అంటే కొంత విన్నానికి చెప్పడానికి శోభగా ఉంది అలా కాదు వెంకటేశ్వర స్వామి నక్షత్రం నా నక్షత్రం ఉంది ఇంకా అంతేకాదు వెంకటేశ్వర స్వామి జాతకం వేసేస్తారు కూడా మీరు ఎరుగు రాదే శ్రీరాముడి జాతకం శ్రీకృష్ణుడి జాతకం ఉన్నాయి కూడా శివుడికి జాతకం లేదు విష్ణువుకి జాతకం లేదు ఎందుకని పుట్టినట్టుగా మనకి దాఖలాలు ఏం లేవు గనుక వెంకటేశ్వర స్వామికి జాతకం జాతకం వేసేస్తారు ఇప్పుడు ఏ యోగం నడుస్తుందో కూడా చెప్తారు ఏదో చెప్తారు యా బాథే నేను అంతైతే ముందే మీకు హెచ్చరిక చేశాను ఈ క్లాసు యొక్క లక్షణం ఏమిటన్నాను అర్చితం పూజయుతమితి వాడి ఇచ్చతి వాడు కోరుకుంటున్నాడు ఆ కోరిక తీరడం కోసం ఏదో కాపన పెట్టుకొని ఆ కామన తీరడం కోసం నేను ఈ రూపాన్ని ఆశ్రయించాను ఈ ఈ దేహాన్ని నేను ఆరాధిస్తాను అని వాడు అనుకుంటున్నాడు అదే సత్యమును వాడు అనుకుని ఇష్టపడుతున్నాడు వాడి ఇది డెమోక్రాటిక్ రిలిజియన్ ఎవడిని కాదని ఇదేమీ లేదు తస్య తస్య కామినహ ఇక్కడ భాష్యకారులు కామినహ అనే పదం పెడతారు ఎందుకంటే మొత్తం డిస్కషన్ అంతా కూడా కామి గురించి తప్ప కామనలకు అతీతమైన ఆరాధన గురించి కాదు ఇది నిష్కామంగా మీరు ఆరాధన చేస్తే దాని పరిస్థితి పూర్తిగా మారిపోతుంది దాని సందర్భం వేరు అది కర్మయోగము అనబడుతుంది అటువంటి ఆయా కామికి అచలాం స్థిరాం శ్రద్ధాం తామేవా విదధామి స్థిరీకరోమి